మీ అందరికివపూర్వక వందనాలు అట్లాగే దేనికి వందనాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు కాబట్టి మీ అందరికీ వందనాలు శాంతమహేశ్వర్ ప్రార్థన అందరికీ క్రైస్తల ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి కలిగిత మా దేవాతి దేవ రాజాతి రాజ దయ కలిగిన మా తండ్రి కృపగలమ్మ ఏసయ్య నీకే వందనాలు తండ్రి స్థుతి స్తోత్రాలు నాయన ఆకాశం నీ సింహాసనం తండ్రి భూమి నీ పాదపీఠం ఎందు దేవ నీ పాదపీఠం దగ్గర మేము కూడి ఉన్నాం రాజా ఏసయ్య మా మధ్యలో మీరు దిహండి నాయన నీ కృపతో మమ్మల్ని నింపండి ఏసయ్య నీకే వందనాలు తండ్రి నీ వాక్యం మాతో మాట్లాడండి పరిశుద్ధుడా మా మధ్యలో మీరు సంచరించండి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి దయగల దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడో పరిశుద్ధుడా తండ్రి ఈ దినమంతా కూడా ప్రభావ నీ పురపల మమ్మల్ని భద్రపరిచిన దేవుడవ ఎవరికి భాగ్యాన్ని ఇచ్చిన దేవుడవ ప్రభా నీకే వందనాల నాయనా గొప్ప దేవుడవ వేసయ నీకే వందనాలు స్తులు స్తోత్రాల నాయనా ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు తండ్రి నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోండి తండ్రి వాక్యం చెప్పే బిడ్డల్లో మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి నీ సిలువు చాటును మరుగు చేసుకోండి ఎసయ్యా నీకే వందనాలనైనా ప్రభా మీరు ఆకడ సిద్ధమైంది నాయనా మేము వినువారం మాత్రమే ఉండక ప్రభా నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలన్నాయినా మాలో ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలా తండ్రి అయ్యా నీ రాకడకు మేము సిద్ధపడి ఉండాలా ప్రభా నీ రాకడి కొరకు మేము కనిపెట్టుకొని ఉండాలా తండ్రి హర్షిదుడా నీకే వందనాలు కేబిపిఎం గ్రూప్ ను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపండి ఇంకా బలంగా నీ సేవలు వాడుకోండి తండ్రి ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేయదేవా నీకే వందనాలు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు నైనా నీ కృప వరాలతో ప్రభా అభిషేకించండి ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి ఈ ప్రార్థనలో ప్రభా ఆటంకాలు ఉంటే తొలగించండి సైతాన్ కార్య సైతన్ కార్యాలన్నీ లైఫ్ వచ్చేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ నీకే స్థుతులు స్తోత్రాలు నాయన పాటల ద్వారా మీరు మైం పొందండి తండ్రి ఆరాధన అంతట్లో మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పరిశుద్ధుడాయినా తండ్రి తండ్రి ఆన్లైన్ ప్రార్థన ద్వారా వాక్యం వినే వారిలో కూడా ప్రభా మీరు మార్మన్స్ దయచేయండి నాయన ప్రభా నీకే వందనాలు తండ్రి ఎసు ప్రభా నీ తండ్రి లోకంలో నాయనా ఎన్నో గలిబిలి బోధల మధ్యలో ప్రభా నీ జీవ వాక్యం చేత పట్టుకున్న ప్రభా నీ బిడ్డలునైనా సువార్త చెప్తున్నారు ప్రభా తండ్రి నాయనా సేవను సువార్తను మీరు పలింపు చేయండి ప్రతి ఒక్కరునైనా నీ సర్వ సత్యంలోకి రావాలా నీ సత్యం గ్రహించాలా ప్రభా నువ్వే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలా సహాయం చేయండి ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయనా వరకు రక్షణ మార్ మనసు దేయండి ఏ శయాన్ని రాకడుకు సిద్ధపరచండి పరిశుద్ధుడాకే వందనాలు తండ్రి ఆరాధన అంతట్లో మీరుటి మయం పొందమని ఏసయాన్ని కృపగలస్తానికి అప్పు చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్ ఆమె మరొకసారి దేవుని నామంలో మీ అందరికి వందనలో దేవిని కూడా వందనాలు మనం పాట పాడుకుందాం నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభు దార్శించిన కాలం ప్రభు దాశించిన కాలం నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభు దాశించిన కాలం ప్రభు దార్శించిన కాలం అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట నిన్న ఎడల ఎంత అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాటై నిన్న ఎడల ఎంత మేలు ఎంతెంత మేలు నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభుదాశించిన కాలం ప్రభుదాశించిన కాలం నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసని కన్నులు నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసనీ కన్నులు నియమింపబడినా దినములొక్కటైనా కాకములు పెళ్లికి తమాయనే నియమింపబడినా దినములొక్కటైనా కాకములు పెళ్లికి తమాయనే కాకములు పెళ్లికి తమాయనే నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని ప్రభువు దాశించిన కాలం ప్రభువు దాశించిన కాలము దేవాణి తలంపులు నాకు ఎంత ప్రియము వాటి మాత్యం ఎంత గొప్పది దేవాణి తలంపులు నాకు ఎంత ప్రియము వాటి మాత్యం ఎంత గొప్పది లెక్కింతునా నేను లెక్కింతునా ఇసుక కంటే ఎక్కువ ఆయనే లెక్కింతునా నేను లెక్కింతునా ఇసుక కంటే ఎక్కువ ఆయనే ఇసుక కంటే ఎక్కువ ఆయనే నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంట్టింది ప్రభువు దర్శించిన కాలం ప్రభువు దర్శించిన కాలం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మైమయు కలుగునుగాకా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మైమయూ కలుగునుగాకా ఇష్టులైనా నీకు ఇష్టలైనా మనుషులకు సమాధానము భూమి మీద సమాధానము ఇష్టలైనా నీకు ఇష్టలైనా మనుషులకు సమాధానము భూమి మీద సమాధానము నీవు ఎరగకుంటివి నేను ఎరగకుండిని ప్రభు దర్శించిన కాలం ప్రభువు దర్శించిన కాలము అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట నిన్న ఎడల ఎంత మేలు ఎంత మేలు అయ్యో నా ప్రజలు అయ్యయ్యో నా జనులు నా మాట వినిన విడలు ఎంత మేలు ఎంత మేలు నేను ఎరగకుంటిని ప్రభువు దర్శించిన కాలం ప్రభువు దర్శించిన కాలం అందరికీ ఫైజ్ లాడ్ థ్యాంక్ యూ మన సిస్టర్ మనకు వాక్యం సిస్టర్ ఫైజ్ లాడ్ మాధుర్ సిస్టర్ ప్రైజ్ రాదు బ్రదర్ ప్రైజ్లో అంటే అందరికీ ప్రార్థన చేసుకున్నాముగా మా దేవా దేవా పాటల ద్వారాగా అతండి వాక్యం ద్వారాగా అదండి కొంత సమయం అతండి మీరు సన్నిధానంలో ప్రభు మిమ్మల్ని ధ్యానించడానికి మనస్థితించడానికి దేవా మరిచిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు అందులో ఆలుస్తే దేవా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సచివుల నా తండి క్షేమంగా ఉంచేందుకు మీ ప్రేమను బట్టి మీకు నేను ఆలోచిస్తవత్రం చెల్లించుకుంటున్నాను ప్రాభ దేవతండీ వాక్యంగా రావ నా తండ్రి కొంత సమయం నా తండ్రి ధ్యానించుకోబోతుండగా ప్రభావం మాట్లాడుతున్నాను నేను కాదు కానీ ప్రాభ దేవ నన్ను మీ శిర్వా చాటనం వరకు పరిశుప్రభావం దేవం మీరైనా తండ్రి నాతోనూ మాతోనూ ప్రభా మాట్లాడండి ప్రభావం దేవ నా తండ్రి దేవ ఎంతో మంది నా తండ్రి వాక్య ధ్యానం నా తండ్రి మీ మీతో సహవాసం కోసం నా తండ్రి వచ్చి ఉండగా ప్రవ్వ దేవా నా ఆలోచనలు నా తలంపులు కాక ప్రవ్వ దేవా మీ మాటలు తండ్రి నా నోటి నుంచి ప్రవ్వ దేవ మీరే నా తండ్రి ను బిడ్డలైన వారితో మాట్లాడమని దేవా మీ పరిశుద్ధ ఆత్మను బ్రవ్వ నాకు మాకు అనుగ్రహించమని దేవ పరిశుద్ధ ఆత్మ నడిపింపును నా తండ్రి దేవా నడిపింపును మాకు అనుగ్రహించమని నా జరేడనే సైనాంలో అడిగి వేడుకొని ప్రార్థించి నా తండ్రి పొందకుంటున్నాం తండ్రి అమ్మాయి నాకు ధ్యానం చేసుకుందామండి ప్రభువు ఒకటో పైదు రెండో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వర్షనాలు ధ్యానం చేసుకుందాము ఆ ప్రభువు దళ ప్రభువు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా చెప్పనని వాక్యం సెలవిస్తూ ఆ ప్రభువు దయాలుడని మన రుచి చూచి తెలుసుకున్నప్పుడు ఆయన గుణ సంపదలు ఆయన మనతో ఎలా ఉంటున్నారు ఆయన ప్రేమ ఎలాంటిది ఆయన కీర్తి ఆయన గొప్పతనము ఆయన మమ్మల్ని మనల్ని ప్రేమించిన విధానము ఆయన మనల్ని ఎలా రక్షించుకున్నాడు అని సమస్తము మనకి తెలుస్తూ ఉంటుంది అది దేవుడితో సహవాసము లేకపోతే దేవుడిని తెలుసుకోకపోతే మనకి తెలీదు అయితే ఆయన్ని రుచి చూచి తెలుసుకోవడం అనంటే ఆ ఏదో తింగము ఇంకేదో కాదు కానీ దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్న ఎడలా అది మనకి తెలుస్తుంది ఆయన దయాళుడు ప్రేమ కనికరము మన కలిగి ఉన్నాడు అందుకే కదా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం వెను ఇవ్వడానికి బలిగాను అర్పణగాను మన కొరకు మనం చేసిన పాపముల కొరకు ఆ మనం చేసిన పాపములు దోషములు అన్ని భరించడానికి తన ప్రాణం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఏదో చిన్న సహాయం అయితే మనమైతే ఈ లోకంలో ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నట్టయితే ఏదో కొద్ది గొప్ప చిన్నదో చేస్తాము కానీ ప్రభు ఏం చేశాడు ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు మన మన రక్షణ కొరకు మన మన నిత్య జీవితంలో ప్రవేశించడం కొరకు దేవునితో సహవాసంలో రెండవ రాకడ్లు రెండవ పునరు పునరుత్థానంలో ఆ దేవుడితో పాటు ఉండడం కొరకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇయ్యడానికి వెనకీ అంటే ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి పరిశీలన చేసుకుందాం మనం ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ఎక్కువ ప్రయారిటీ ఎవరికైతే ఇస్తామో ఎక్కువ ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం అంటే ఏదో కొంత డబ్బులు లేకపోతే మన చేయగలిగితే ఒక పని చేసో లేదో ఒక ఆలోచన చెప్పో ఏదో ఒక సహాయం చేసో వాళ్ళని ఎంత ప్రేమించినప్పటికీ అంతకు మించి మనం ఒక అడుగు కూడా వేయలేము మన పిల్లల్ని వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళు చేసిన పా తప్పు కోసం వాళ్ళని ప్రాయశ్చిత్తంగా పెడతామో ఏదన్నా తప్పు వే ఒక్కో ఒక్కో బిడ్ ఏదో ఎవరన్నా మన తోటి వాళ్ళు ఆ ఏదన్నా తప్పుడు పని చేసి వచ్చి వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనము మన పిల్లల్ని ఇదిగో అబ్బాయి తప్పు చేశాడు అబ్బాయి కింద ఈ నా బిడ్డు ఉన్నాడు తీసుకెళ్ళండి ఏం శిక్ష అతనికి విధిస్తారో అది వీనికి ఇవ్వండి అని మనం అంటామా లేదు ఆ లేదు కానీ అంతటి ప్రేమ మన దేవుడు మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కనపరిచినారు అంటే ఆయన యేసు ప్రభు కన్నా మనల్నే ఎక్కువగా ఎక్కువగా ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి ఆ ప్రభు ప్రభుని మన కొరకు అంతటి గొప్ప బలియాగంగా ఆయన్ని అర్పించారు యేసుప్రభు కూడా మనల్నే ఆయన ఆయన ఆయన అప్పగించుకునేది కూడా ఆయన కూడా అంతే ప్రేమ మన ఇట్లా కనపరిచి ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఆయన మన ఆయన అంతటి త్యాగము చేసి ఉన్నారు అయితే అది అది అది మనకి ఎలా తెలుస్తుందో ఆయనతో సహవాసం గడిపితే మనకి ఏదో తెలుసుకున్నాము లేదా తెలుసుకోలేదు ఎవరో వాళ్ళు ఎవరో సువార్త చెప్తున్నారనో అలా జస్ట్ విని ఊరుకొని లేకపోతే ఎవరో ఆయన మనకు తెలియని దేవుడు కదా ఆయన మనకెవరకు ఏం చేసాడు అని చెప్పనని మన కొరకు ఎందుకు చేస్తాడు ఆయన ఎందుకు చేస్తాడు అని చెప్పనని అనుకుంటాం కానీ అని అనుకుంటాం కానీ ఆ ఏంటి దూరంగా ఏదో విన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు అనుకుంటే మనకు అంతవరకు దేవుడే దేవుడు ఏంటి అన్నది తెలుస్తుంది కానీ అంత ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుణ్ణి దగ్గరగా చూస్తామో ఆయన ఆయన పరిశుద్ధతను ఎప్పుడు తెలుసుకుంటామో ఆయన ప్రేమని ఆయన దయని ఆయన సమస్తాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప దేవుడుగా ఉంటా ఉన్నారు అప్పుడే మనం ఆయన తెలుసుకో తెలుసుకోగలుగుతాము తెలుసుకోగలిగినప్పుడు తెలుసుకుంటాం అప్పుడు మనం ఎవరైతే మనం ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేయాలని ఎవ్వరు అనుకోరు కొంత ఇప్పుడు క్లాస్ పిల్లల్ని చూసుకుందాం కొంచెం చదివే పిల్లలు క్లాస్ లో ఇంకా ముందు చదివే పిల్లలతోనే సహవాసం చేయాలనుకుంటారు ఎందుకు మనం బాగా వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుకుంటాము అని చెప్పానని ఆ కాన్సెప్ట్ లో ఉంటారు అమ్మాన పరిశుద్ధులతో సహవాసం చేస్తే వాళ్ళ పరిశుద్ధత మనం మనం కూడా వాళ్ళు ఎలా సాధువైనట్టు మృదువైనట్టు ఎటువంటి స్వభావాలు దేవుడు కలిగి ఉండాలని అనుకుంటారు మన ముందు మాదిరిగా ఉన్న వాళ్ళు ఆ దేవుడి మాటలను గైకొని నడుచుకుంటూ ఆ స్వభావం దేవుడి మనం ఎట్లా ఉంటే ఇష్టంగా ఉంటామో ఆయా లక్షణాలు పొందుకొని ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా వాళ్ళని చూసి అరే ఈ ఈ పర్టికులర్ పాయింట్ లో ఎంత సాఫ్ట్ గా ఉన్నాడు ఎంత తగ్గించుకొని ఉన్నారు అని చెప్పనని మనమైతే ఆ పర్టికులర్ టైంలో అలా ఉండగలుగుతామో అంత కోపాన్ని తగ్గించుకోగలుగుతామో అలా ఉండగలుగుతాము ఆ ఆ సోదం నుంచి బయటపడగలుగుతామో సమాధానంతో అని చెప్పనని మనం ఆలోచించుకోవడానికి మనకి సమయం దేవుడు మనకి ఆ ఆలోచనని మనకి పెడతా ఉంటారు అలాగే మనం ఏమేమి వదిలేసుకోవాలో మనం ఏమేమి వదిలేసుకోవాలో ప్రభు మనకిక్కడ కొన్ని వచనాల ద్వారాగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఉండాలి దేవుడేంటి నేను పరిశుద్ధుడను కనుక మీరు నావల్ల వల్ల మా నాలాగా పరిశుద్ధుడై ఉండండి అని చెప్పనని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది మనకి ఆయన మనకి ఎన్నో విషయాల్లో రోజు ప్రతిరోజు ఏదో ఒక విషయం ద్వారాగా మనతో మాట్లాడుతూ మనల్ని సర్చ్ చేసే గద్దించే విషయాల్లో మనకి బోధించే విషయాల్లో మనకి బోధిస్తానే ఉంటా ఉంటారు అయితే ఈ వచనం ఈ ఈ రోజు వాక్యంలో మనం దేవుడు ఏది మనల్ని వదిలేసుకో వదిలేసుకో అని చెప్పానని అంటూ ఉన్నారు ఏది వదిలేసుకోవడం వల్ల మనకి మనం ఏం పొందుకుంటాము అని చెప్పనని తెలుసుకుందాము ఆ తెలుసుకుందాం వాక్యంలోనికి వెళ్ళినట్టయితే మళ్ళీ ఒకటో రెండో అధ్యాయం ఒకటో మనం మరలా చదువుకుందాము ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అని వాక్యము మనకి బోధిస్తా మనం ఈ వేటి వేటిని దేవుడు మనకి బోధిస్తా ఉన్నారు సమస్తమైన దుష్టత్వము దుష్టత్వము అనంటే ఒక ఏళ్ళ కఠినంగా ఉండడం వాళ్ళని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేసే స్థితిలో వాళ్ళ వాళ్ళని దుష్ వాళ్ళని వాళ్ళ ఎడల మనమే ఉన్న దుష్టత్వాన్ని కలిగి ఉంటే దుష్టుడు మనం ప్రవర్తిస్తే దుష్టుడు ఏం చేస్తాడు పూర్తిగా పూర్తిగా మనిషి అన్ని విధాల పాడైపోయేంత వరకు వాళ్ళని వదిలిపెట్టరు ఆ అలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయి ఆలోచనలు క్రియలు కానీ ఏదైనా ఉన్నాయా దాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పనని అంటున్నారు తర్వాత కపటం అంటే అబద్ధము అబద్ధమునకు జీవన ఎవరు అపవాది అబద్ధాలు అన్ని మోసాలు పెట్టి మనల్ని ఈ తప్పు చేయి అని డైరెక్ట్ గా అతనికి కూడా వాక్యం తెలుసు అపవాదికి కూడా వాక్యం తెలుసు దేవుడి దగ్గర ఆయన మాటకు లోబడి ఆయన వాక్యం ద్వారాగా ఆయనతో మాట్లాడి ఆయన్ని వాక్యం ద్వారాగానే ఆయనతో మాట్లాడుతూ చేస్తూ ఉంటారు అయితే మోసం చేయడానికి దేవుణ్ణి ఐదుకో అబ మోస ఇదిగో ఈ తప్పు చెయ్యి అని చెప్పనని ఆ అబద్ధ తప్పు చెయ్యి అని చెప్పానని వా అదం అపో అది డైరెక్ట్ ఏ మనిషికి ఇది తప్పు ఇదిగో ఈ పాపం చెయ్యి అని చెప్పనని డైరెక్ట్ ఆ పాపాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ముందు పెట్టడు ఇదిగో ఒక దారిని ఒక దారిని ముందు పెడతారు అంతవరకే ఆ దారిలో మనం వెళ్ళామా చివరికి అది దారి తీస్తుంది అలాగే కప్పుటం మోసం కుయుక్తితో వాడు ఎప్పుడు లాగుదావా నరకంలో పడేద్దామా అని చెప్పనని నిత్యాగ్ని గుండాలోకి అతను వెళ్ళేది కాక ఈ మనల్ని కూడా ఎప్పుడు లాగేద్దామా అని చెప్పానని చూస్తూ అటు ఇటు భూమి మీద తిరుగులాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట అయితే ఇప్పుడు ప్రభుని కూడా ఫార్టీ డేస్ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు రొట్టెలు ఇచ్చేసి తినేసేయి అని చెప్పానని అలాగా ఆయన ఫాస్టింగ్ బ్రేక్ చేసేద్దాం అని చెప్పానని ఆయన బాగా ఆకలితో ఉన్నారు కంప్లీట్ అయిపోయేసరికి ప్రేయర్స్ ఫార్టీ వన్ డేస్ ప్రేయర్స్ అయిపోయేసరికి బాగా ఆకలితో ఉన్నారు అప్పుడు ప్రభు దగ్గరికి రొట్టెలు ఇచ్చి ఇది అని చెప్పాను లేదు ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని చెప్పాననే అంటాడు అంటే రాళ్ళు రొట్టెలు అనగానే ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గరికి రొట్టె ముక్క పట్టుకోనుగో ఈ పని చేస్తే భోజనం దొరికిద్ది ఆ దానివల్ల నువ్వు తింటావు నీ కడుపు నిండిద్దానంటే ఒకసారి ఆ తాట అలా వెళ్ళిపోతే ఓకే అది అన్నట్టు అలాగే ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా చురుగ్గా ఉండి లేకపోతే అదుష్టుడు అలాగా ఆయన కపటము చేత మోసం చేత మనల్ని దేవుడి నుంచి దూరం చేసేవాడిగా ఉంటారు అయితే అదే కపటము కపటము మనము మనం మన జీవితాల్లో అలాంటి కపటం అబద్ధం ఏంటి ఒక పొరపాటు ఏమైనా చేశామనుకోండి ఓకే ఒప్పుకుంటే ఒప్పుకొని వదిలేసుకుంటే దేవుడైనా తర్వాత ఎవరైనా క్షమించి ఊరుకుంటారు అదే ఆ కపటాన్ని వదిలేసి అబద్ధాన్ని వదలకుండా దాన్ని ఒక తప్పు చేసి ఇంకొకటి ఇంకొకటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తే ఆ మోసం ఒక మోసం చేశారు దాన్ని కప్పించుకోవడానికి ఇంకొక రెండు మూడు దారులు వెతుక్కుంటే అదే పూర్తిగా మనిషిని పాడు చేసేదిగా తన వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేసేదిగా ఉంటుంది అందుకని చెప్పనని అసలు ఆ కపటము ఆ దుష్టత్వం వాటి అన్నింటినీ ముందు ఒక రకంగా ఉంటారు వెనకమాల ఇంకొక రకంగా ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు ముందు చక్కగానే మాట్లాడతారు కానీ వాళ్ళ విషయం తెలుసుకోవాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఎన్ని మాటలు మాట్లాడతారో అలాంటి అలా కాదు మాట అవునంటే అవును కాదంటే కాదు అలాగే ఉండాలి కానీ రెండు రకాలుగా మాట్లాడకూడదు యథార్థంగా మాట్లాడాలి అది ఎవరి పట్లైనా మనం ఎలా అనుకుంటాం నాతో మాట్లాడే వాళ్ళు లేదా నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఏదైనా కరెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం కానీ అలా లేక వాళ్ళు అలా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి మనం కూడా అంతే ఉండాలి అలాగా వారు ఉన్నప్పుడు మంచితనంగా అందరికీ చూడ్డానికి మంచితనంగా ఉండి హృదయం తిండికూడదు కప్పడంతోను వేషధారణలోనూ ఉండకూడదు వేషధారణ అని అంటే పై రూపాన్ని అలంకరించుకోవడం అధిక వేషధారణ మన హృదయంలో ఉండకూడదు మంచి అన్నది సాధువైనట్టు మృదువైనట్టు మనం అటువంటి లక్షణాన్ని అటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి అన్ని విషయాల్లోనూ మంచిగా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే మనం ఉండాలి అలా వేషధారణ ఉండకూడదు అసూయ కామన్ గా నేను సైకాలజీలో చూస్తే అసూయ మామూలుగానే ఉండిద్దంట కానీ అది బాగా ఫీక్స్ లోకి వెళ్ళిపోతే అది సూపర్ మారి అది బయటపడేటప్పుడు విపరీతమైన ధోరణిలో అది బయటపడుతుంది అందుకే అసలు ఆ అసూయ అని చెప్పానని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే సమస్త దూషణ మాటలు మన ఉచ్చరించకూడదు మనం పలకూడదు సమస్తమైన సో ఏ మాటని దూషించడము మన నాలుక చేతనే మనం పట్టబడతాం మన నోటి మాట చేతనే చిక్కబడతాం మనం మాట్లాడిన ప్రతి మాటకి మనం మర్చిపోతావేమో లేదా ఎదుటి ఒకవేళ అనిపించుకున్న వాళ్ళు గుర్తుండొచ్చేమో కానీ కానీ మన చుట్టూ మన దేవుడు ఏర్పరిచిన ఈ భూమి ఆకాశము గాలి సమస్తము మన నోటి నుంచి వచ్చిన మాట మాటకి సాక్షులుగా ఉంటాయి నువ్వు ఈ మాట అన్నావు దూషించావు వేరే వాళ్ళ మీద ఏ మాటకైనా అవి మన మీద సాక్ష్యం పలికేవిగా ఉంటాయి అందుకని ఏ మాట మనం మన మాట ఒకటే రకంగా ఒక్క ఒకదానిలా కానీ తక్కువ ఉండాలని చెప్పనని దూషణ మాటలను ఒకళ్ళని తిట్టడము వాళ్ళ మీద వేరే మాటల మాట్లాడము వాళ్ళని దూషించడము అలాంటివేమి చేయకూడదు అవన్నీ మానేసేయాలి అని చెప్పనని వామప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది అటు రీతిగానే మత్తయ్యి మత్తయ్యు వార్త పదహార అధ్యాయము ఇరవై వచనం చూసుకున్నాం మనం మత్తయ్యి పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనానూ నన్ను వెంబ వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపాలి వెంబడించాలి అని చెప్పనని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఎలాగా ఆయన్ని వెంబడించాలంటున్నారు ఏమేమి తీసేసుకోవాలని చెప్పనని వాక్యం ఈ రోజు మనకి బోధిస్తుంది అందులో భాగంగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి మనల్ని మనల్ని మనం లెక్కలో నుంచి తీసేసుకోవాలి మనల్ని మనం మనల్ని మనం తన్ను తాను ఉపేక్షించుకోవాలి వదిలేసుకోవాలి దేవుడు అదే కదా గెచ్చమైన తోటిలో ఎంతగా బాధపడతారు అనంటే ఆ రక్తము మారి అయ్యా ఇది సాధ్యమైతే ఈ నా దగ్గర నుంచి తీసివేయి ఏంటి తన్ని ప్రేమించుకొని నేనే అమ్ము నేను నాకు ముఖ్యం అను చెప్పనని అనుభవం ఉంటే ఈ రోజు మనకి సువార్త రక్షణ ఏది ఉండేది కాదు అయితే అలాగే మనల్ని మనం వదిలేసుకొని వదిలేసుకొని మనం మన ఎత్తుకొని దేవుడు వేసు ప్రభు ప్రతి ఒక్కరి విషయాల్లో మన శిలువ ఏ ఏ వాటిని కలిగి ఉందో మనకైతే తెలియదు దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలయ్యా నేను వయ్యాల్సిన సెలవులో ఏమున్నాయి ఏంటి నాకు బోధించు నాకు తెలియజేయ్యా అని చెప్పను అడిగినప్పుడు ప్రభు మనకు సెలవు తెలియజేస్తా ఉంటారు మన సెలవులో ఏమున్నాయో ఈ వీటింగ్ వదిలేసుకోవాలి మనల్ని మనం ఏ విషయాల్లో వదిలేసుకోవాలి దేని గురించి మనం ప్రయాసపడాలి దేని గురించి మనం ముందుకు నడవాలి ఏ విషయాల్లో మనం ఈ ఎవరితో ఏ విషయాల్లో బలపరచాలి అనేక విషయాలు ఇది ముందు పంట అయితే చాలా ఉంది కానీ దాన్ని కోసేవారు లేరు అని చెప్పనని అంటా ఉంది కదా అలా ఏ పరిచర్ ఏ విషయం ఉందో మన శిలలో మనం ఎత్తుకొని నడవాల్సిన బాధ్యత ఆ శిలువ దేవుడు ఆ ప్రభువుకి ఇచ్చారు ఏంటి రక్షణ ఆ పునరుత్థానము మరణము శిలువ బలియాగము ఆ దెబ్బలు ఆ సమస్తం దేని మనల్ని మనల్ని రక్షించడం కోసం ప్రభువు సిలువలో అంత ఆ శిలువ ఎవ్వరూ మొయ్యలే దాన్ని ఏసో ప్రభువు అప్పగించారు మరి మనకి మనం ఏ శిలువను మొయ్యాలి మన మనం మొయ్యాల్సిన సిలువలో మనకి దేవుడు ఏ బాధ్యతలో అనుగ్రహించారు ఏ పనులు మనం చెయ్యాలని చెప్పనని దేవుడు ఉద్దేశించారు అదే మనం తెలుసుకోవాలి తెలుసుకునే దేవా ఆ సిలువ ఆ బాధ్యతల గురించి ఆ సులువును ఎత్తుకోవడం కోసం మనం ప్రయాసపడి మనం తెలుసుకొని సమయాలు అయితే అంటా ఉన్నారు కదా ఇదిగో దేవుడి వాక్యం దేవుడి వాక్యం విన్నప్పుడు స్వరం విన్నప్పుడు ఆ సమయంలో ఏమంటున్నాడు చిన్నప్పుడే ఆ అయ్యా చెప్పు అయ్యా నేనున్నాను నిదాసుడే నేను ఆకిస్తున్నాను నాకు చెప్పు అని చెప్పనని దేవుడు తెలియక ముందు వాళ్ళ గురువుని వెళ్ళి నీ ఆజుకొని దగ్గరికి వెళ్ళి ఏంటయా పిలిచావా ఏంటయా పిలిచావా అని రెండు మూడు సార్లు అడిగాడు కానీ ఆయన చెప్పారు వాళ్ళ ఏంటి నేను కాదు పిలుస్తుంది ఈసారి కనుక పిలిస్తే చెప్పే అని దా ఆశలు ఆలోకిస్తున్నాడు అని చెప్పనని అని చెప్పానని అంటున్నారు అంత చిన్న ప్రాయంలోనే దేవుడి స్వరాన్ని వినగలిగి తన దేవునికి తను తన్ని తాను సరెండర్ చేసుకున్నారు ఎప్పుడు చిన్న వయసు నుంచి మొదలుకొని తన దేహాన్ని వదిలి లోకాన్ని వదిలేంత వరకు అన్ని విషయాల్లోనూ రోజం కాకి ఉన్న ఉన్నవారిగా సమయాలు ఉన్నారు అలాగే మనం కూడా ఏంటి ఇప్పుడు వాక్యం వింటా ఉన్నాం ఉన్నాం అయ్యా వింటున్నాను ఏం మొయ్యాలి అని చెప్పనని మీరంటా ఉన్నారు నాకు ఏ బాధ్యతను అప్పగించారు అని చెప్పనని మనం తెలుసుకునే వారిగా ఉండాలి ఎత్తుకొని నన్ను వెంబడింపలేను అని చెప్పనని దేవుడు అది తెలుసుకొని దేవుణ్ణి వెంబడి వెంబడించే వారిగా మనం ఉండాలి తిరిగి కానీ సామెతలు సామెత అధ్యాయంలోకి వెళ్తే పదమూడవ అధ్యాయ సాలు పదమూడు చూద్దాం శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును అది వాక్యాలు సెలవిస్తా ఉంది శిక్షను వద్దు అని అనుకుంటూ వారికి ఏమి ఏమొస్తుంది అవమానము దారిద్ర్యత శిక్షను శిక్ష వద్దు అనుకుంటాడు శిక్ష దేనికి వస్తుంది ఏదో మిస్టేక్ చేస్తాను ఏదన్నా చేయకూడని పనులు చేస్తాను లేకపోతే మనల్ని సరి చేయాల్సి వచ్చినప్పుడే ఆ శిక్ష అనేది వస్తుంది దాన్ని వద్దు నేను శిక్ష పొందుకోవడానికి నేను యాక్సెప్ట్ చేయను శిక్షను యాక్సెప్ట్ చేయను అది నాకు శిక్ష వద్దు అని చెప్పానని అనుకుంటా ఉంటే అలాంటప్పుడు ఏంటి అవమానము దారిద్రతలు అవమానం వస్తుంది దరిద్రము ప్రాప్తిస్తుంది అని చెప్పానని గద్దింపు లక్ష్య పెట్టివాడు ఘనత నందును ఆ శిక్షను ఉపేక్షించకుండా కావాలి అని అనుకోకుండా వదిలేశారనుకోండి దానివల్ల మనకి అవమానం వచ్చింది దరిద్రం ఎంత పడిపోతామంటే మనల్ని మనం ఆ స్థితిలో నుంచి లెగవాలంటే మనం చాలా ప్రయాసపడాల్సి వస్తుంది అయితే గద్దింపున దేవుడు చెప్పే మాటను లక్ష్య పెట్టినప్పుడు దేవుడు మనకి ఎన్నో రకాలుగా చాలా వాగ్దానాలు అయితే అనుగ్రహించున్నాయి అందులో భాగంగా ఘనత పొందుతామంట గింపునకు లక్ష్య పెడితే మనం గద్ ఘనతని పొందుకునే వారంగా ఉంటాము ఎషయా తర్వాత ఎషయా ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనం కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాము నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాటలాడుచు నిర్బంధన వల్ల వచ్చు లాభమును ఉపేక్షించు లంచము పొచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని ఇక్కడ పదిహేనవ వచనము చాలా మాటలు మనకే బోధిస్తా ఉంది నీతిని అనుసరించు నీతిని మనం ధరించుకొని మన పై ఉంచుకొని నీతిని ఎప్పుడు తప్పకుండా అనుసరించి నడుచుకోవాలంట అదే యథార్థంగా మాట్లాడుచు మనం యథార్థంగా నిజమే ఏది మాట్లాడినా నిజం యథార్థత మనల్ని వదిలిపోకుండా మనం అటువంటి మాటల మాట్లాడుచు మాట్లాడుతూ ఉండాలి నిర్బంధము వలన నిర్బంధన వలన వచ్చి లాభము ఉపేక్షించచ్చు చాలా మంది చూస్తూ ఉంటాము ఒకళ్ళకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వడంలో వాళ్ళ పిడికిలి ఎంతగా బిగుబడతారంటే వాళ్ళ కనీసం వాళ్ళ ఉద్యోగం చేశారే పని చేశారే వాళ్ళకి రావాల్సిన ఆ లాభము వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో దాన్ని ఇవ్వడానికి ఎంతగానో బాధపడతారు వాళ్ళు న్యాయంగా పొందుకోవాల్సింది వాళ్ళకి ఇవ్వరు వాళ్ళ ఇవ్వరు దాన్ని దాన్ని వాళ్ళ ఎవరికో ఇవ్వాల్సిన లాభం ఎవరికో రావాల్సింది మేలు అది వాళ్ళు లేదు వాళ్ళకి వెళ్తే ఎలాగా మనకి రావాలి మన దగ్గర ఉంటే మంచిది కదా అది ఏదైనా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గాని వాళ్ళకి వెళ్ళాల్సిన ధనం గాని ఏదైనా మనకే కావాలి వాళ్ళకి పక్కన వాళ్ళకి వెళ్ళడానికి వీలు లేదు అలా అలా అలా వచ్చిన లాభం అలా వచ్చిన పేరు ప్రఖ్యాతులు వాటిని మనం ఉపేక్షించకూడదు అంట లంచం అస్సలే పుచ్చుకోకూడదు మన దేవుడు సెలవిస్తున్న లంచం అన్నది పని చేతనైతే మనం చేయాలి లేకపోతే లేదు చేయలేనని చెప్పనని పక్కు వచ్చేయాలి ఆ లంచం మాత్రం పుచ్చుకోకుండా మన చేతుల్ని తిప్పేసుకోవాలి ఏమైతే లంచం పుచ్చుకోకపోతే ఈ రోజు రాబడి ఉండదు అంతవరకే కానీ దేవుడి దృష్టిలో మనం ఆ సమయం మనం ఆ సమయాన్ని దాటేశామనుకోండి దేవుడి దృష్టిలో మనం యథార్థవంతులుగా అరే ఈ ఛాన్స్ వచ్చినా కానీ ఆ తను ఆ దానికి లోబడ లేదు కదా దానికి ఛాన్స్ వచ్చినా కానీ ఆ కార్యం చేయలేదు కదా అని చెప్పి దేవుడి దగ్గర మనం ఒక మెట్టు పైకి వెళ్ళే ఉంటాం ఇలాంటి పనులను చేసి దేవుడి దృష్టిలో పడిపోకుండా ఉంటాం ఇంకా మనకి వాక్యం ఏం బోధిస్తుంది మాట వినకుండా చెవులను మూసుకొని అత్యాయన మాటల్ని చేయడం పక్కన పెడితే అసలు అటువంటి కొన్ని విషయాలు మాట్లాడకూడదు కొన్ని క్రియల మన ఆలోచనలు కూడా తీసుకొని రాకూడదు వాటిని వచ్చినందుకు కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా మనం చెయ్యకుండా ముందుగానే మెలుకోగలిగి ప్రార్థన చేసుకొని ఆ పరిస్థితుల్లో నుంచి దాటి బయటపడడానికి మనం దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించుకునే వారంగా ఉండాలి మన చేతుల్ని మూసివేసుకోవాలి మనం తప్పు మాట్లాడకుండా అబద్ధం చెప్పకుండా మన మాటల్ని మన ఆలోచనల్ని దుష్ట ఆలోచనలు పొందకుండా మన తలంపుల్ని ప్రతి విషయంలోనూ మనం వెనక్కి తిప్పుకుంటూ ఉండాలి చెడుతనమును చూడకుండా మన కన్నులు మూసుకోవాలి ఉన్నత స్థలమున అలా తిప్పుకున్నవాడు ఎలా ఉంటాడు ఉన్నత స్థలమున నివసించేవాడు ఉన్నత స్థలాల్లో ఎవరు పరిశుద్ధుడైన దేవుడు ఆయన తప్ప ఎవరు ఉంటారు ఆయనతో పాటు ఇవన్నీ మనం ఏదైతే ప్రభు ఈ రోజు మనల్ని ఇది వదిలేసుకో ఉపేక్షించు సమస్త దుష్టత్వంను కపటం వేషధారణ అసూయ దూషణ మాటలు మనల్ని మనం ఉపేక్షించుకొని ఇలా ఎన్నో చాలా చెప్పారు ఈ రోజు వాక్యం చెప్పనని వాక్యం మనకి సెలవిస్తోంది ప్రతిదాన్ని మనం వదిలేసుకొని దేవుడు ఏ విషయం అయితే చెప్తా ఉన్నారో వాటిల్ని మనం వదిలేసుకొని మనం వాటిల్ని దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోనే వారిగా మనం ఉండాలి తెస్సులో అనుక మొదటి తెస్సులోనిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ఒకసారి మనం ధ్యానం చేద్దాము మొదటి తెస్సలోనిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వర్షము చదువుకున్నాం కాబట్టి ఉపేక్షించువాడు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపుడు కానీ మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు ఏంటి ఉపేక్షించువాడు ఏంటి వద్దనుకుంటున్నా ఏంటి చెడుతనం బోధించినప్పుడు ఏదైతే మన మనుషులైతే చెప్పరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు చెడుతనాన్ని వదిలేసుకో వాళ్ళకన్నా ఒక వాళ్ళు వదిలేసుకున్న వాళ్ళు ఒక మెట్టు పైకే ఎక్కుతారు అప్పుడు వీళ్ళు డామినెంట్ డామినెంటే వాళ్ళే వాళ్ళే బాగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పైకెక్కి వాళ్ళు చెడుతనం వదిలేసుకొని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి ఎవరైతే తప్పు చెప్తారు తప్పు చేయొద్దు అని చెప్తారో వాళ్ళకి వాళ్ళకన్నా వాళ్ళు ఇంకో మెట్టు వెళ్ళినప్పుడు వాళ్ళే వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు అది కూడా ఈ లోకంలో ఈ లోకానుసారంగా చూసుకున్నట్టయితే అది కూడా అసూయ వాక్యం ఏం సలవిస్తుంది ఉపేక్షించువాడు మనుష్యుణ్ణి ఉపేక్షింపడు కావాలి అని అనుకున్నప్పుడు ఆ మనుషుణ్ణి కాదంట ఉపేక్షించేది మీకు తన పరిశుద్ధాత్మను మనకెప్పుడు దేవుడు యశుప్రభు ఫార్టీ డేస్ మళ్ళీ లేచి పునరుత్థానుడై లేచిన శిష్యులందరూ చల్లా చదుర వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారు ఏమంటారు యేసు ప్రభు అందరినీ సమకూర్చి మరలా నేనే లేచాను ఇదికు ఆయన బతుకున్నప్పుడు చెప్తా ఉన్నారు అది వాళ్ళకి సిలువు వాళ్ళకి అర్థమవు ఏం మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది వాళ్ళకు అర్థం వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని చెప్పాను అయితే పునరుతాన్ని లేచినప్పుడు వాళ్ళు తెలుసుకోగలిగారు ఏంటి ప్రభు వచ్చి తన్ని తను ప్రకటించినాడు కొంతమంది అయితే చూసి నమ్మున్నారు కొంతమంది వేలు పెట్టి ఆ కాయాన్ని నేను చూస్తే కానీ నమ్మను అని చెప్పానని అలాగా అలా ఉన్నప్పుడు ఆయన ఆయన బయలుపరుచుకొని వాళ్ళందరినీ మరలా క్రీస్తని బండ మీద నిల్వబెట్టి మరలా వాళ్ళందరినీ పోగు ఆయన ఆయన వారి కొరకు మీరు అనాథలుగా ఉండరు నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను మీరు అనాథలుగా ఉండరు మీరు మీ కొరకు నేను పరిశుద్ధ అనుగ్రహిస్తాను అతను ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ నడిపిస్తాడు నా శాంతిని సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్పానని యశుప్రభు బోధి బోధిస్తారు కదా మనం ఇప్పుడు ఇక్కడ అదే వాక్యం మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాము పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మనం దేవుణ్ణే ఉపేక్షిస్తా ఉన్నాము ఇప్పుడు మంచి చెట్టు మనుషుల్నే ఉపేక్షించట్లేదు మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాము ఎవరిని కావాలి పొందుకోవాలి అంటే దేవుడే పరిశుద్ధాత్మ మాత్రమే మనం పొందుకోవాలి కోరుకోవాలి అని చెప్పనని దేవుడి వాక్యం సెలవిస్తుంది మనం కూడా వాక్యం సెలవించిన మనలో ఏమైనా ఉన్నట్టయితే కనుక మనలో ఉన్న వాటిని దేవుడు వద్దు అని చెప్పారని బోధించిన వాటిని మనలో ఏమన్నా ఉంటే సరి చేసుకొని దేవుడు ఎందు దేవుడి దగ్గర మనం సమయాన్ని గడిపి దేవుడి దగ్గర మనం మనల్ని మనం చెక్ చేసుకొని మనల్ని మనం పరిశీలించుకొని మనం మనల్ని మనం పరిశీలించుకొని ఏదైతే మనలో ఏమన్నా ఉన్నాయా ఇంకా మనం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి ఈ దోహం ఈ దేహంతోనూ ఈ మనం ఉన్నంత కాలం ప్రతి విషయాల్లో పోరాడుతూనే ఉండాలి అలా పోరాడే క్షమాల్లో మనం మనం ఏదైనా మళ్ళీ తీసివేసుకునే ఉంటే వాటిని తీసివేసుకొని దేవుళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపులో మనం దేవుళ్ళ దేవుణ్ణి ఉపేక్షించే వారంగా ఉండి దేవుణ్ణి మనం పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆ నడిగం పునః ఎల్లప్పుడూ మన అనుగ్రహించే వారిగా మనం ఉంటాయి వాక్యాన్ని దేవుడు తన వెంటలో ఆశీర్వదించం కాక ప్రార్థన చేసుకుందామండి మొహన్నతడా మహాపరుషుద్ధుడా మీకు అందనాలు వందనాలు దూసం లేదా దేవ ఐదుగా ఉన్న వాక్యం ద్వారాగా నా తండ్రి మీరు అనేక విషయాలు నా తండ్రి మాట్లాడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాం ప్రభు దేవ వాక్యం నా తండ్రి రెండంచులు కలిగిన డ్గంగా ఉంటూ ఉన్నాడు బ్రహ్వా దేవ వినేవాడిలోనూ బ్రహ్వా నా తండ్రి ప్రకటిస్తున్నా నాలోనూ నేను కూడా నా తండ్రి సరి చేసుకోవాల్సిన వాటిని బ్రహ్వా సరి చేసుకొని నా తండ్రి మీ ఆత్మతోనూ దేవా నింపబడి తండ్రి మీ ఆత్మతో నా తల్లి నడిచేలాగా కృప్రహించండి దేవన ఆలోచనలేవైనా నా తండ్రి దేవాన్ని నేను పెట్టినట్టయితే దయతో మన్నించండి కానీ ప్రభు ఈ వాక్యం నా తండ్రి బిడ్డలు హృదయాల్లో నా తండ్రి దేవ అందులాగన దీవించండి ఆశీర్వదించండి ప్రభు దయగలిగిన తండ్రి దేవా దేవ నా తండ్రి ఎంతగానో ప్రేమించి ప్రతి క్షణం నా తండ్రి మా గురించి ఆలోచించి నా తండ్రి ప్రతి క్షణం మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ మీ దయగల హస్తాలి నా తండ్రి మమ్మల్ని భద్రపరుస్తూ నా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్నందుకు మీకు లెక్కలేని వందాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీకే మహిమ మీకే ఘనత ప్రభావంలో చెల్లించుకుంటున్నాం తండ్రి హలిలూయా అలిలుయా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఏమిచ్చే మీరు మేము తీర్చుకోవాలి ఏమి తండ్రి దేవా వీలిగి నలిగిన మా హృదయాన్ని మాత్రమే బలి ఆగంగా నా తండ్రి మీకు అప్పగించుకొని పరంగా ఉంటూ ఉన్నామయ్యా అయ్యా మా మీకు మీకు అసహ్యమైనవి నా మీకు నా తండ్రి మీకు ఇష్టాలేని అన్నా ఉంటే దేవా వాటిని మేము తీసివేసుకుని మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకునే వారంగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రభు ఎల్లప్పుడూ నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండేవారంగా మేము నీతిని మేము కలిగి ఉండేవారంగా దేవ మంచిని నా తండ్రి మేము కలిగి ఉండే వారంగా కాబట్టి నీ అసూయని నా తండ్రి తీసివేసుకునే వారంగా మమ్మల్ని మేము ఉపేక్షించుకోకుండా ప్రభ దేవాలోవన ఎత్తుకొని ప్రభ మమ్మల్ని మేము వదిలేసుకొని ప్రభావ దేవా మీ మీరు మా శిలువలో బాధ్యత వహించాలి అని చెప్పనని అనుకుంటున్నారు దేవ ఏ మేము ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలని మీరు అనుకుంటా ఉన్నారు ఇదిగో ప్రభా మేము అవసరమైన మేమంతా ప్రభావ దేవ మీ సన్నిధానంలో నా తండ్రి దేవా వచ్చి ఉన్నాం తండ్రి దేవ మేము ఆలోకిస్తున్నాం మాకు బోధించండి ప్రభావ దేవ మీ సన్నిధానంలో మీ చేయబట్టి నా తండ్రి మేము ఉండడానికి కృప పొందుకోవడానికి దేవా ఉన్నత స్థలాల్లో మేము ఉండడానికి కృపను అనుగ్రహించమని ఆహారాన్ని దయచేయమని ప్రభ నజరేయడని ఏసుక్రీస్తు నామంలో తండ్రి కొద్ది ప్రార్థనకు నెరవే అనుగ్రహించి ఉన్నాయి ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభాసలు ప్రభావ ఎంతగానో పరిచర్య చేస్తూ ఉన్నారు ప్రభావ వారి పరిచర్లు అన్నిటినీ దీవించండి వారు ప్రతి ఒక్క అవసరాలను తెచ్చండి తండ్రి ఎవరైతే దేవా మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు లేవర్షిని బిడ్డల్ని బిడ్డలను కాచి కాపాడం రక్షించండి మీద ఎందుకు పెద్దలు నా తండ్రి బిడ్డల వర్ధిల్లలాగా దీవించండి లేవా ఈ కొద్ది ప్రార్థన నా తండ్రి మీ నా తండ్రి సువార్తకు ఆటంకాలే నా తండ్రి రాజ్యాన్ని ప్రభుత్వాన్ని అధికారులను బ్రహ్వా మాకు అనుగ్రహించండి మీరెవరో తెలియని నా తండ్రి రాజుల మీరు వారి నోటనే నా తండ్రి మీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పను ఎట్టి రీతిగా నా తండ్రి ఆ రోజుల్లో మీరు ఎలా పరికిచ్చారు దేవ అటు రీతిగా నేను నేటి రోజుల్లో కూడా ఎంతో మంది మీ బిడ్డలను మీ విశ్వాసులను మీ పరిచారుకులను హింసిస్తూ ఉండగా ప్రభు దేవ ఈ యొక్క దేవత వేసిన ముసుగుని నా తండ్రి వారు తీసివేసి నుంచి దేవుడు మిమ్మల్ని గుర్తిరగడానికి కృపి చూపించండి అయ్యా మీరు అన్నిలో కూడా నేను దేవుడినే అని సెలవు ఇచ్చారు కదా ప్రతి మోకాలు నా తండ్రి మీ దగ్గర సాగిలబడ్డానికి నా తండ్రి ప్రతి నోరు మిమ్మల్ని శృతించడానికి సహాయ సమయాన్ని అనుగ్రహించమని కృప చూపించమని నరేడైన ప్రార్థించి పొందుకుంటున్నాం పరు మీ తండ్రి ప్రైజ్ అన్నా చంద్రశేఖర్ అన్న అన్నా ప్రైజ్లో సరే మన ప్రభు ఏసు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండిను గాక ఆ అమ్మే ప్రైజ్లాడవారు అందరికి సిస్టర్స్